నాలుగు వందల డెబ్బై ఎనిమిదవ కీర్తన విత్తతేను వేరొకటి మొలచునా ఎత్త ఈడే చాపపుణ్యేహికి బంధములే సహజము ఏపున కాదని తోయనెట్టువచ్చును పూప వంటి మనసుకు భోగములే సహజము తేపగా ందు తెచ్చుకునేమయ్యా మాయలా జన్మమునకు మమతలే సహజము ఏడ జ్వరగా మానా నా నెట్టువచ్చును కాయవంటి గుణానకు కర్మమే సహజము ఛాయలనే మెటువలే శాంతి బుందేమయ్యా తప్పని జ్ఞానమునకు దైవమే సహజము ఎప్పుడు స్వతంత్రుడుగా నెట్టువచ్చును నెప్పున శ్రీవేంకటేశ మహిమే ఇంతాను చెప్ప చూపచోటు లేదు చేరి ఉండేమయ్యా